స్తోత్రం పవ పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనుతుడ సర్వశక్తి సంపూర్ణనికి వర్ణాలిసయ్య గొప్ప ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపరచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకునేందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వందాలు ఇస్తా సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే అర్పించుకుంటున్నామైనా ఈ యొక్క మధ్యకాల మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మా హృదయాలు సరిచేయండి మా జీవితాలు మీకు అంగీకారంగా ఉండాలని సహాయపడడం ప్రార్థిష్టమైనా మీ కృప మీరు ఎంతో పరిశుద్ధులైనా మేము కూడా పరిశుద్ధంగా తయారు చేయండి అయినా మీ నూతన పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యం ధర మాట్లాడండి పాటల ధర మైంపొందని ప్రవ్వా రాని బిడ్డ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరాధనంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి నీ నామాన్ని మైమి తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్యాలు అనిపిస్తుంది పశుద్ధ రఘుప్ప దేవ మహిమ స్వరూపి మీకు వందనలు ప్రభా యశ్వ క్రీస్తు నామం బట్టి ఆన్లైన్ ప్రార్థనలకు కూడిన ప్రభా దేవ మీకు వందనలు ప్రభా ఈ యొక్క ధన్యత తరణం ప్రభా మీ నామాన్ని స్మరించడం మీ నామం ని మీ నామం ని మహిమపరచడం ఓ ప్రభా ఈ ధన్యతని భాగ్యాన్ని ప్రభా తుది వరకు ప్రభా మేము పోగొట్టుకోకుండా పరిశుధతని కాపాడుకుంటూ దేవ శ్రమలని శోధల్ని ప్రభ జయిస్తూ సహిస్తూ భరిస్తూ ప్రభా మీ కొరకు దేవ కష్టాలని నష్టాలని ఇరుకులని ఇబ్బందులని ప్రభా అన్నిటినీ ప్రభావ విజయాన్ని పొందుతూ మేము ముందుకు నడిపింపబడాలా ముందుకోవాల్సిన పరిశుద్ధాత్మశక్తి బలం మాకు దయచేది పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో ప్రభావ మిమ్మల్ని ఆరాధించాలా దేవ అలాంటి బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయండి స్ప్రభ మీరుంటే మాకు జాలి ప్రభా విశయ మీకు వందనలు ఇస్తా ప్రభా వెనకడుగు వేయకుండా దేవ ఎంతో బిజీ ఉన్నా గాని ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మీకు వందనాలు తండ్రి రాయసం ఉన్నోళ్ళకి ఉన్నట్టే పోతున్నారు ప్రభా లేనో లేనట్టే ఉన్న రేసు ప్రభావ కానీ మేము అట్లా వాళ్ళని చూసి మేము కృంగిపోవడానికి వీలైన ప్రభావ కృషించిపోవడానికి వీలైన ప్రభా దేవ వ్యసన పడడానికి వీలైన ప్రభావం మీ యొక్క మనుషుల మాటలని ప్రభావం మేము ఛేదించుకొని ప్రభావం వాటిని మీ యొక్క పశు శక్తి బలం చేత ప్రభావం ఈ మనుషుల మాటలని ప్రభావం మేము కేర్ వేయకుండా వాళ్ళకి తగిన సమాధానం ఇస్తే ప్రభా ప్రేమ పూర్వకంగా మీలో ఒకటికి నడిపించాల ప్రాయాసం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ అగ్నిని మండించి ఓ ప్రభం మీ కొరకు ప్రభావ చేసుకొని నడిపింపబడే జీవితాలను మాకు దయచేమని ఏసు క్రైస్త పరిశుధ ప్రార్థన చేసిన తండ్రి ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినా అవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలినయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలినయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలి నయ్యా రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంట పోరు నన్ను విసిగించిన మనుషులేల్రు నన్ను తప్పు ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులేరు నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను భయపడకు అన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలి నయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా రాజ్యాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచిన నీ వెంటే నడిచొస్తా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటలు నడుచుటా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటలు నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నువే లేకున్నా రాజధాని సన్నిధిలోనే సరే సరే వచ్చేసి రా ప్రెస్ట్ నవ మహల్ నక్క కొడుతొ బమక్వ నికవేల సత్తుగా కొడైలలు కొడైతే అందరొక్క జాక్రిం తో కనవేతవ తో కొడైలు కొస్తు కొడైలు దేవ నర సఫ్త వన్ కన్ఫిగర్డ్ స్టిల్ తో నాడు ఎస్మోర్ రోల్స్ కోర్సస్ ఎండ్ బట్ ఇస్ 10 ఆఫ్ ప్లస్ 70 స్పెంగ్ నహవ దేవస్ నుండి చిల్డాయి నాడు నిని బోల్ వన్ ఎంజెట్ టెక్స్ట్ ని సో ఆమేడం వాక్యం చూస్తున్నాం ఈరోజు వాక్యం వచ్చేసి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము ఓవరాల్ చూస్తున్నారు బైబుల్ మనం తిన్నామనుకో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉండాలి దానికి బైబిల్ వర్డ్స్ దొరుకుతుంది చదువుకోవాలిందంటే కీర్తనలు నూట పంతొమ్మిది వన్ నాట్ ఫైవ్ ఎవరికి కాక వాక్యం అనమాట రెండు స్కూల్ మాకు అంటే దిగము అనమాట మనకి ఏం చేస్తుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ వాక్యం ఇక్కడ దీపం వర్షస్ వైజ్ నమస్కొ చూపిస్తుంది అనమాట దీపము నా త్రోవకు వెలుగున్నాయి అన్నది అంటే మన త్రోవకి ఆయన వాకింగ్ వెళ్ళది ఎప్పుడైతే మనం వాకింగ్ చదువుతామో మనము పొందుపరుస్తాము మన ఆవిడ గడ్డి పువ్వులు ఉన్నది గాలి విధుగా అచ్చకుంటాది లేకపోయిన సో ఇట్లా ఏంటంటే మన ఆయువు గడిపు లాంటివి ఆయన కూడా మనం దేవుని అందుకే మనము గెలుతున్నాం సో దేవుని యొక్క వాతావరణం ఆయన మనకు నువ్వు ఎట్లా జీవించాలి లోకంలో ఎట్లా ప్రవర్తించాలి ఏ విధంగా నువ్వు నువ్వు ఉన్నావు ఏ విధంగా ముందుకు ఏ విధంగా ఫ్యామిలీ తోటి ముందుకు సాగాలి ఏ విధంగా నువ్వు సంపాదించుకోవాలి ఏ విధంగా నువ్వు ఇతరులతో ఉండాలి అంటే సహోదరులతో ఉండాలి ఏ విధంగా ప్రతి ఒక్కరికి ప్రేమతోటి నువ్వు చెప్పాలి ప్రతి ఒక్కరి నువ్వు చెప్పాలని ఇక్కడ దేవుడి చెప్తుండే అండ్ వాక్యం ఏమిటది వాక్యం మనము కూడా మనకు అనేక జ్ఞానం చేత ఉన్నట్టే అనమాట మనం వెళ్తుంటే దీపము అతను వెలుగునిస్తుంది మన త్రోగులకు వెలుగుస్తున్నాను అంటే నా పాదం దీన్ని ఇంకొక వర్షం చూస్తే దీని మల్ల నేను ధ్యానిస్తున్నాను అలాగే అక్కడేమంటున్న దాడి భక్తుడు ఎంతో ప్రియట దేవుడు బయబుల్ ప్రియంగా ఉన్నది దీని ధ్యానిస్తున్నాను ధ్యానం అంటే మనం ధ్యానిస్తే ఉంది మనం ఇలా చెప్పేస్తుంటాము సో దీని మనము క్రీడల రాష్ట్ర పత్రిక అంటే మన తెలుసు అని నేర్చుంది మనం గ్రీల శాసన పత్రికంది మనకి దేవు మనం చూస్తుంటే చదువుతున్నాం ఇది అన్నమాట మనకు మనకు దీనికి మనం ఆ పాదం దీపం కావాలంటే అది ఏం చేయాలి మా దాని రోజు మనము దినప్పుడు మనము దినిమిల్లం లేదు ఈ ధర్మశాస్త్రం నాకేదో చేయటాలు అది దినమే దానిని దానించేదాను కావాల్సి ఇక్కడ ఏం చేస్తూనే పాదంలో దీవము నాకు పోతే అక్కడే బైబుల్ వర్స్ కుద్రెంలో ఉంది ఎక్కడైనా ఎక్కడ ఎక్కడ దేవుడు నేను తక్కువ చేయడం అనమాట దేవుడు ఇచ్చిస్తాను నేను ఎక్కిస్తాను దేవుడు ఇచ్చిస్తారు ప్రతి ఒక్క నీకు సమాధానం రాలేదు ఎటువంటి దయ్యం ఉండని ఎటువంటి వాళ్ళు నీకు అనేది వస్తుంది సో దీని వల్ల మనము బైబుల్ విభజించినంతకు దూరుచు చూసి అంటే వాడిగా ఉండదు అనమాట అంటే మనం వస్తుంది రెండు నచ్చులు అడుగు వస్తుంది ఇక్కడ దిగది రెండు మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎట్లా అర్థం చేస్తుంటే అట్లా మనకు అర్థమవుతుంది దేవుడు వాక్యం రాయబడింది సో ఏంటంటే ఎక్కడైతే వాడిగా విభజించినట్టు మూల్యను దూర్చు ఉద్యోగం యొక్క తలములను ఆలోచన చూపించు మనం లింగ్ బయటలో ఉండి మనకు కూడా మనకు జీవం ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తున్నా దేవునికి కనుమరుగై ఉన్నది మన ఆలోచనలు మన బాడి మన పేరు మన దృష్టి మనల్ని చూస్తున్నాయి ఉదయంలో ఈ రోజులో ఏంటంటే మనకు మ్యాప్ వచ్చేసింది పది నిమిషాలు ఇరవై నిమిషాలు దానికంటే ఎక్కువ కంటిన్యూస్ ఉండని ఏదైనా చూడొస్తే కానీ ఖచ్చితంగా నువ్వు ఈరోజు తీవలు ఇంకో హలో సార్ వైస్ బ్రేక్ అవుతుంది చెప్తున్నా చెప్తున్నా ఓవరాల్ గా సరిగా ఏంటీ చిన్న దగ్గర జ్లె ట్లె తొా దాము ఎరోద తలు కెంతటులి సిము దిక్రి İsక్ URE कవెృ ట్లో కాల జా డి ట్ా తు బుటు అ఩ాంయై క్రి గు డో ధారిత ança పృలి కిడి � సమప్రతి యా ఏడా సరే ఫపుల్ హిరో విక్టర్ సిస్టర్ సే కలర్ జాన్ విక్టర్ అండ్ స్క్రీన్ కలర్ లైన్ 2 ఈ ఓకే ఆన్ ద సో స్టాండ్ వాల్యూ మూ ఐ కూల్ నా కంట్రోల్ లేకపోతే మనకు <laughs> అలా చూస్తే ఫస్ట్ జాబ్ సేమ్ అండి సిట్ల ద్వారా మీ ఫ్యామిలీ ఎలా ఉండదు ఈ లో <imprisoned> దేర్ దన్ దన్ దన్ వన్ కో ప్లస్ ఎప్పుడు ఈ ఏ ఫైల్ అందులో మీరు ఎస్టేట్ మీ కలం చెల న స్టేట్ అండ్ ది చడె ఫర్ అందులో అంటే దానిని దానించాలి దానించినప్పుడు ప్రతి ఒక్క నేత్రము దేవుడు తెలుస్తాడు మనకి అప్పుడు ఏమైతుంది మనకు అనే ఒక వాక్యము పాదములకు దీపం మనకు ముందు సాగనికీ ఎటువంటి ఒడిదుడుకు లేదు దేవుని మనలో ఉంచుకోవాలి దేవుని అందు మనము నిలిచినామంటే అని యొక్క రెండంచుల ఖడ్గము సజీవం గల రెండు అంచుల ఖడ్గం మన చేత ఉంది సో ఇది సజీవమైన దేవుని యొక్క వాక్యము దాన్ని మనం చదివితే ఏమైతుంది కీళ్ళను మూలియలలో ప్రతి ఒక్క దాన్ని సజీవ లెక్కలో వచ్చుతాయి ప్రతి ఒక్క దాన్ని నీ అందు ఏది పాడైనానో అది ప్రతి ఒక్కటి దేవుని యొక్క బైబుల్ ద్వారా మనకు సజీవ మనము సజీవంగా మనం ప్రతి ఒక్కటి అవయము సజీవంగా మనకి అయితే అనమాట ఇక్కడ దేవుడు ఇంకొక ఇంకొకటి చెప్తుడు ఫస్ట్ పీటర్ ఒకటో పీతుడు ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చాడు ఇక్కడ ఏమంటుండంటే మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవం దేవుని వాక్యం మూలంగా అక్షయబీజం నుంచి పుట్టినబడిన వారు కనుక నిష్కంతమైన సహోదర ప్రేమ కలిగినట్టు మీరు సత్యమును విదే చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారయ్యుండి ఒకరినొకరు హృదయపూర్వకంగాను మికటం గాను ప్రేమించుడి ఇట్లాంటి ఇక్కడ ప్రతి ఒక్కరు మనకు దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినబడవారు అక్షయ బీజం మనము ఉన్నది దేవుని వాక్యం మనము పుట్టినబడము అక్షయ బీజం ఉంది మనకి అంటే ఎప్పుడు ఎవ్రీ టైమ్ మనము అక్షయ బీజం తీసిన కొద్దీ మనకు దాంట్లో అక్షయ పాత్రలో వస్తూనే ఉంటది అక్షయ బీజం మనలో ఉంది ఆ యొక్క బీజం అనేది మనలో ఉంది అంటే నువ్వు బైబుల్ చదివినా కొద్ది ఇంకా బైబుల్ వస్తూనే ఉంటది సో దేవుని అందు మనం ప్రేమ కలిగి ఉండాలి దేవుని యొక్క బైబుల్ మనము డే టు డేలి లైఫ్ లో మనము చదవాలి దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది రెండు అంచెలో కట్కం అది అక్కడ ఇక్కడ మనం కోస్తా ఉంటది సో మనకు చదివినప్పుడు రెండు విధాలుగా మనకు అర్థమవుతుంది ఒక్కొక్కసారి మనం వాక్యం చెప్తే మరి ఆ విధంగా మనం చెప్పలేము అనమాట సో మనం ఇంకా వేరే తీరుగా మనము చెతుంటాము సో ఒకటే వాక్యంని ఎన్నో విధాలుగా మనము చెప్పుకోచ్చు ఒకటే దాన్ని ఈ బైబుల్ చదవడం వల్ల ఎన్నో విధాలుగా మనకు గెయిన్ అవుతుంది అనమాట ఎవ్రీడే లైఫ్ లో మనకు ప్రతి ఇంత కష్టం ఉన్నా ఏమున్నా దేవుని మనము మారవద్దు దేవుని యొక్క వాక్యము ఎవ్రీ టైం నిలిచి ఉంటుంది అనమాట దేవుడు భూమి యాకం సూచించాను ప్రతి ఒక్కటి యోహాన్స్ మనకు చెప్తాడు ఫస్ట్ ఏముందంట వాక్యం దాని తర్వాత దేవుడు వాక్కు ఉన్నది ఆయన వాకు యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము ఆది ఎంత ఏముండెను వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను అంటే ఇప్పుడు వాక్యం ఏముంది దేవుడై ఉండేను ఆ దేవుని మనం మరొక్క ఆయన అది ఎందు దేవుని యొద్ద ఉండేను ఆయన మూలమం కలిగాను కలిగి ఉన్న ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండేను ఆ జీవము మనుషులకు వెలుగై చూసి రా ఇక్కడ ఆది అంద ఏముండేను వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ ఉండేది ఈ వాక్యం ఎక్కడుంది దేవుని యోధ ఉండేను ఆది అందు వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఈ దేవుని యొద్ ఉండేను ఈ వాక్యము దేవుని యొద్ ఉండేది అంటే సజీవ మనం ఈ రోజు చదువుతున్నాం ఈ హోలీ బైబుల్ అనేది పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియంగా ఉన్నది దీని నేను దానిని ధ్యానించేదను మనము ధ్యానిస్తే ఏమైతుంది అప్పుడు మన త్రోగులన్నీ సఫలమవుతుంది నీ వాక్యం ఏమైతుంది నా పాదములకు దీపము నా త్రోగులకు వెలుగునై ఉన్నది మనం ఎక్కడ పోతే అక్కడ వెలుగునై ఉంటుంది ఇక్కడ యవహన్ స్వరకులు ఏమంటుండో ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగు అయి జీవముంటే ఏమైతుంది మనుషులకు మనము వెలుగునై ఉండాలి మా యొక్క వాక్యం మన చేతిలో ఉంటే మన మైండ్లో ఉంటే మన హృదయంలో ఉంటే మనము ప్రతి ఒక్క దాంట్లో వెలుగుగా ఉంటాం అంటే నీకు తెలుగు జ్ఞానాలు ఉంటాయన్నమాట ఒకటి చెప్తే ఒకటి దేవు అనమాట ఒకటి చెప్తే ఇంకొకటి వినిపియదు సో దేవుని అందులో నిలకడగా ఉండి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం అనమాట ఆయన ఎట్లా ప్రేమించుండో అట్లా మనము ప్రేమించమంటుండు ప్రేమిస్తే ఇక్కడ సహోదర ప్రేమ గురించి కూడా చెప్తుండు ఏం చెప్తుండంటే ఇరవై మూడవ వాచనంలా నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్టు అంటే నిష్కపటమైన ఎటువంటి ఈర్ష ద్వేషాలు ఏం లేకుండా మనకు ప్రతి ఒక్కరికి ఆహ్వానించాలి ప్రతి ఒక్కరికి ప్రేమ చేయాలి ప్రతి ఒక్కరికి చూడాలి మన వాళ్ళే అని కాకుండా మన సహోదరు అని బయటి సహోదరుని కూడా సేమ్ యాజ్ యూజువల్ గా నిష్కటమైన ఏం లేకుండా మనసులో ఏం లేకుండా వారిని ప్రేమించాలి ఈరోజు సో ఈరోజు మనం ఏం చేద్దాం వాగ్దానం తీసుకున్నాం ప్రతి ఒక్కరిని మనము ప్రేమిస్తాం ప్రేమిస్తేనే కదా మన బైబుల్ అనేది మనలోపు ఉంటది ఆయన పోలి మనము నడుచుకుంటాం ఆయన ప్రేమ చూపించింది కదా మన ప్రేమ గల తండ్రి కదా కరుణామాయుడు ప్రేమ తండ్రి మన దేవుడు ఆ ప్రేమను మనకు ప్రతి ఒక్కరికి పంచుదాము ఈ బైబిల్ జీవం వాక్యం మనము చదువుదాం డైలీ చదివి మనకు ముందుకు సాగుదాం ఇక్కడ ఇంకేమంటుందంటే నిష్కమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు మీరు సత్యమునకు విధులవట చేత మీ మనసులు పవిత్రపరచుకునే వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటం గాను అందులో ఏం చేయాలి ఒకరినొకరు మిక్కటం గాను ప్రేమించుకోవాలి మనం మిక్కటం అంటే అతి మిక్కిలిగా మనము ప్రేమించుకోవాలి సహోదరులైనందుకు సహోదరులు కాకుండా మన సహోదరుని కంటే ఎక్కువ మనము బయటి వారిని ప్రేమించాలి మనలో ప్రేమ బీజం ఉంది మనకు అక్షయ బీజం ఉంది ప్రేమ మనలో ఉంది దేవుని యొక్క వాక్యం చదివితే నువ్వు ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రేమిస్తు ఎంత బిచ్చపోని గాని ఎంత గరిపోని కాని ఎంత నేను స్టేటస్ లేని వాడిని వాడి ప్రతి ఒక్కరిని మనము ఈరోజు దేవుని అందు ప్రేమించాలి దేవుని అందు మనం బైబుల్ చదువుతున్నాం కాబట్టి ఆ యొక్క హృదయంలో వెళ్ళి శోధిస్తుంది అనమాట బైబుల్ మన హృదయము శోధిస్తుంది శోధించినాక ప్రతి ఒక్కటి మనకు వస్తుంది బయటికి వస్తుంది అనమాట సో దేవుని అందు భయభక్తులు మనం బైబుల్ చదివి అండ్ ధర్మశాస్త్రం ఎంతో ప్రియంగా ఉన్నది దీనివల్ల మనం దానిని ధ్యానించినప్పుడు మనం ఏమైతే అప్పుడు మన తిరువలు ప్రతి ఒక్కటి సరళమవుతుంది మన త్రోవలనే నీ నీ వాక్యం నా పాదంలో దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నదనమాట సో ఈ త్రోవకు వెలుగు కావాలంటే మనం ఏం చేయాలి మనం బైబుల్ డైలీ చదవాలి అనే ఒక సజీవమైన వాక్యం మనము చదివితే మనలో బీజం వేసుకుంటే ప్రతి ఒక్క మనము ముందుకు సాగలుతాం సో దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించిన గాడిజం స్తోత్ర ప్రభా నాయన యశసింహ ప్రభావ నీ పాదంలో పేరు మధ్యకాల సమయంలో దేవా యశ్వహర నాతో మాట్లాడిన దాన్ని బట్టి అదన ఈ వాక్యం సజీవమైన దేవ ఆ సజీవమైన దాన్ని మనము ఎక్కడో పడేసి దేవా ఎక్కడో ఉంచుతున్నాం మా ప్రభా దానికి చాలా విలువ ఉంది మా ప్రభా దాన్ని నెమరు వేసలేము మా నెమరు వేసినట్టు గుర్తు చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ మేము చదువుకొని దాంట్లో ఉన్నది మేము తీసుకుంటాక స్నానం చేయండి మా ఎంతో మంది దేవ వేస్తు విధాలుగా చేస్తున్నారు మా సండే నుంచి పెడితే మళ్ళా సండే కే తీస్తున్నారు మా ప్రభా ప్రతి ఒక్క విధమైన చీకశక్తి ప్రిస్తాడు మా ప్రభా వారికి చెప్పండి మా వాళ్ళు దగ్గర వస్తున్నారు మా ప్రభావ కానీ దేవా సమభంగానే మీరు ఎవరు నేను ఎదగడానికి చెబుతున్నారు మా ప్రభావ అటువంటి బీజం లేకుండా వారిని గుర్తించండి మా ప్రభావ పరిపూర్ణ కావాలి ఈవెంట్ సర్కిల్ లెక్క దేవా ప్రతి ప్రేమతో మేము జీవించటం సాయం చేయండి మా ప్రభా ప్రేమించి నేందు విశ్వాసులుగా ఉంచి ప్రతి ఒక్కరికి దేవాసిన ప్రభావ నీ వాక్యం వెల్లడిపరచాలి మా ప్రభావ దీనిమెల్లా దీన్ని ధ్యానించేలా సహాయం చేయండి మా ప్రభావ దినమ పట్టుకొని మేము వెళ్ళటం సాయం చేయండి మా కుమరించండి మా ప్రభావ ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుంచాడు దేవా ప్రతి అవసరం తీర్చండి మా ప్రభావ మన తీర్చండి మా ప్రభావం శామించండి మా ప్రభావైన అద్భుత రీతిగా ప్రతి ఒక్కసారి కలుసుకునే భాగ్యం దయచేయండి మా ప్రభావ మీరే తోడేంటారని త్వరగా రాబోతుంది పడుచున్నాం తండ్రి ఆమెన్స్ వినిపిస్తుందా ఇనిపిస్తుందా ఆ ఓకేనా ప్రార్థన చేస్తాను పరిశుద్ధి రోగ మా ప్రియ పర్లో కుప్పి తండ్రి నీకెంతో వర్ణాలు ఇస్తయ్యా నీకు ఇస్త తులి స్తోత్రమైన గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడైన మీ కృపలో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నందుకే నీకు ఎంతో వర్ణాలు ప్రవ్వ దివారా మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారు నీకెంతో వర్ణాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామైనా సమస్త ఘనత మహిమ ప్రభావాలను నీకే యుగ యుగంలో కలుగునుగాకహలు నా దేవ నా ప్రభా ఏక మధ్యాహ్నం కాలే సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు మీక యొక్క స్వరం విని ధన్యత కృప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు నీకెంతో వందాలి ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీ వాక్యాన్ని మేము పోలు నడుచుకోవాలా ప్రభావ మీ వాక్యంలో మేము ధ్యానించాలా నా తన దివరాత్రులు మీ వాక్యంలో మేము ఆనందించాలా ప్రభావ ఒకరినొకరు ప్రేమించుకోవాలా సహోదరుడు ప్రేమ కలిగి ఉండాలా ప్రభావ మీరు లోకంలో ఎంతో మందిన ప్రభావ ఎంతో పాపలు ఉన్న వాళ్ళు కూడా మీరు ప్రేమించినారు మీకు కలిగిన మనసు మాకు అనుగ్రహించినైనా ఎందుకంటే ఇది భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ మనుషులు అంతా ఉన్నారు ప్రభా అయినా కాని ప్రభావ మీరు ప్రేమించినారు వారొరకు మీరు ప్రాణం పెట్టినారు ప్రభావ కాబట్టి మేము కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలా నా తన్ను ఈ సయ మీరు ఏ రీతిగా త్యాగం చేస్తున్నారు అలాంటి త్యాగపరితమైన సేవ మేము చేయాలా అనేకులను ప్రభావ మీ చెంత నడిపించాలా అలాంటి సేవా జీవితంలో నడిపించండి వాకిందరూ మాట్లాడు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే నీకు ఎంతో వర్ణాలు కృతజ్ఞతాస్ చెల్లికొని ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరు దీవించి ఆస్వాదించండి నూతనంగా అభిషేకించండి ప్రభావ పరిశుధాత్మ అభిషేకం ప్రతి ఒక్క బెడక అనుగరించండి కృపవరాలు అనుగరించండి సంఘక్షేమాభివృద్ధి కోరుకోవటం వాడుకుల సాయపడమని ప్రాధిష్టమైన ఇంకెంతమంది రాలేదో ఆ కుటుంబాలు కూడా మీ దీవించి ఆశ్రవదించండి నూతనమైన అభిషేకం నూతనమైన జ్ఞానం చేతి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకుని అయినా మీరు అక్కడ తొలగింది మేము సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వా ప్రయాసంతో భారంతో ప్రవ్వ అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రవ్వా మీ రాజ్య సువార్తను సకల జన్లు ప్రకటించాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాలి ప్రవ్వ ఆ రీతిగా మమ్మల్ని నడిపించిన నీ నామానికి మేమే తెచ్చుకొని మా అక్కర్ల కోరతలు తీర్చండి ప్రతి కష్టం నష్టం చూడాలని అనుకుంటాండి ప్రవ్వా మా చింత యావత్తు మేమేది వేస్తున్నాం అయినా ఇన్ని శ్రమలు ఇచ్చినా గానీ మా విశ్వాసాన్ని మేము పడిపోకుండా ప్రవ్వ మిమ్మల్ని చూస్తూ మేము ముందుకు సాగిపోతూనే ఉండాలా ప్రవ్వా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి ఫలపరితమైన జీవితం మాకందరికి అనుగ్రహించండి ప్రవ్వా మీలో ఉండి బహుగా మేము ఫలించాలా అనేకులను ఫలింపజేయాలా అలాంటి సేవా జీవితాలకు నడిపించి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకొని మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలోరా అన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రాధనాం తండ్రి ఆమె గొప్ప ఇంతమంది సమయం మాకు అనుగ్రహించినందుకు వందనాలి రాజా అదే పొద్దు నుంచి ఇప్పుడు కూడా కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా విన్న వాక్యం బట్టి నీకు వందనాలి అందరూ ప్రేమతో ఉండాలి మీ యొక్క గుణగుణాలు మాకు దైత్యం అని కోరుకుంటున్నాను ప్రభా ప్రతిదీ మీరు ప్రేమతో గెలుచుకున్నారు తండ్రి నాయన ప్రభా అవును తండ్రి ప్రభ మా పాదాలు నాయన నాయన చీకట్లో ఉన్నాయి తండ్రి ప్రభా నీ వెలుగు నడిపిస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అవును తండ్రి దీపం తండ్రి వెలుగు నొక్కి నడిపిస్తుంది తండ్రి నాయన ఎస్ఐ ప్రభ చీకటి నుంచి నాయన వెలుగు నొక్కి తీసుకొచ్చినందుకు నీకు వందనాల తండ్రి ప్రభా మరి వాక్యం చెప్పిన బ్రదాన్ని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి తన వినపములు మీకు తెలి తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా మంచి జాబ్ కోసం అని గురించామని కోరుకుంటున్నాం తండ్రి నేను వేసే కూడా దీవించి ఆస్వాదించండి తల్లిదండ్రులను దీవించి ఆస్వాదించండి కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా కుటుంబం నాయన సంత అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళకి విన్నపము సమస్యలను వాళ్ళ పిటిషన్స్ మీకు తెలియపరుస్తున్నాం తండ్రి నాయనేశ్వర ప్రభా అ ప్రభా కే బ్రదర్స్ సిస్టర్స్ దీవించండి వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ఎసే కావాల్సిన అవసరాలను దీవించి కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి అనేకలకు నీ సువార్థ అందబడాలి తండ్రి ప్రభా మారుమారు ప్రాంతంలో నాయనేశ్వర ప్రభా నీ సువార్థ ఇంకా అందబడలేదు తండ్రి నాయనసభ అనేకలు నీ పేరు తెలియని ఎంతో ప్రజలు ఉన్నారు తండ్రి ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రేమ రూపంగా ఈ ప్రేమను పంచిపెట్టకు సాంతా ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ మరి ఒక వాక్యాన్ని దీవించి ఆస్వాదించి దీవించి ఆస్వాదించి మరిధన ఇచ్చి అప్పగిస్తూ ఏసుక్రీస్తు నా మనం అడిగి విడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేదర్శిస్తారు వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలకి ఏ సదాకాలం తోడైన